హరి శ్రీగరుభ్యో నమీ బ్రహ్మానందరమసుఖదం కలం గగనసదృత తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షి భూత భావాతీకం త్రిగుణరహి సద్గురు నమామి ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాం ప్రయ కృభ్యో వరు నమో బ్రహ్మా బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యోసభ్యో మహాభ్యో నమోరుభ్యోపప్లవరహిత ప్రజాఘన ప్రత్య్రమహమార్థర సదాశివసరంభా వ్యాసంకరమధ్యమా అస్మదా చందే స్వగు పరమగరు పరష్ఠి గరు సద్గురు పరబ్రహ్మణే నమ జిష్ఠ శ్రీ గురుద్యో నమీ జడము అజడమీ జగమరయగా పరిపూర్ణమేమి అనరానిది ఆయరుక జగముల స్థిరములు పరిపూర్ణము శాశ్వత పాటించి కనరా కావ పాటివి వినరా గురుముఖమున వీటి నేనరోడు గుర్తెరుగును తిరిగి పుట్టడు వాడు ఈ ధరపై మునపటి పాటించి కనరా కాబరెండు ఈ పాటివీ వినరా ఎరుక జడము అజడము ఈ జగము అరయగా పరిపూర్ణము ఏమి అనరానిది ఆ ఎరుక జగములు అస్థిరములు పరిపూర్ణము శాశ్వతము ఇది పాటించి కనరా కావు ఆ రెండు ఈ పాటివి వినరా గురుముఖమున వీటిని ఏ నరుడు గుర్తినో తిరిగి పుట్రడు వాడు ఈ ధరపై మొన పట్టుకువలే పాటించి కనరా కావు ఆరెండు రెండు ఈ పాటివి వినరా ఇది పదవిభజన ద్వంద్వాతీతం ద్వంద్వరహితం అని రెండు స్థితులు అన్ని ద్వంద్వాలు ద్వంద్వము అంటే రెండు రెండుగా వచ్చేవి మూడు మూడుగా వచ్చేవి త్రిపుటి కాబట్టి సకల ద్వంద్వ అతీతము సకల ద్వంద్వరహితము అని వేదాంతంలో రెండు లక్ష్యాలన్నీ పెద్దలు సూచిస్తూ ఉంటారు అంటే మొట్టమొదట జీవుడు బ్రహ్మము ఇదొక ద్వంద్వం జీవుడు ఈశ్వరుడు ఇదొక ద్వంద్వం ఇక పగలు రాత్రి ఇది ఒక ద్వంద్వం సుఖం దుఃఖం ఇది ఒక ద్వంద్వం అలాగే జడము అజడము ఇదొక ద్వంద్వం అలాగే జడము చేతనం అదొక ద్వంద్వం ఇట్లా చాలా ద్వందాలు ఉన్నాయి తల్లి తండ్రి అది కూడా ఒక ద్వంద్వమే వాకు అర్థము వాగర్ధ వివ సంపృత్త వాగర్ధ ప్రతిపద్ధే జగత పితరౌ అందే పార్వతీ పరమేశ్వరవు కాబట్టి వాకు అర్థము ఈ రెండు కూడా ద్వంద్వములే అలాగే లక్ష్మీనారాయణులు వాణి బ్రహ్మలు అలాగే పార్వతీ పరమేశ్వరులు ఇవి కూడా ద్వంద్వాలే అంటే ఒకదాని చెప్తే రెండవది చెప్పినట్లేదు రెండవ దాని గురించి చెప్తే మొదటిదాని గురించి చెప్పినట్టే అంటే అమ్మవారి గురించి చెబితే అయ్యవారి గురించి కూడా చెప్పినట్టే అయ్యవారి గురించి చెబితే అమ్మవారి గురించి కూడా చెప్పినట్టే ఇందులో వాళ్ళిద్దరి మధ్య భేదం లేదని అర్థం భేదం లేదని తెలుసుకోమని చెప్తే మనం ఏం చేస్తున్నాము అంటే भेद भेदभाव तो चूडे ललिता सहस्रूड शिवा शिवशक्त रूपिणी अनेकना काबी शिवा दीर्घम दीर्घंतीसे अयेवार अंत ए रम अं सीता अमचंद्रमूर्ति ఇద్దరి మధ్య ఏమిటి తేడా దీర్ఘం రమ రామ రెండు ఒకటే రమయతీతి రామ అందుకే ఉత్పత్తి అర్థం అది రమయతీతి రామ అంతేగాని సీత వేరే రాముడు వేరే సీతారాముల సంవాదం సీతారాముడిని అలా అంది రాముడు సీతను ఎలా అన్నాడు అని వాళ్ళిద్దరి మధ్య కూడా మనం రకరకాల అభిప్రాయాలని చొప్పించి చెప్పేటటువంటి పద్ధతి వేదాంతం ఒప్పుకోదు బింబ ప్రతిబింబములు అంటే అయ్యవారిని బిమ్మ అన్నామనుకోండి అమ్మవారు ప్రతిబింబం కాదండి అమ్మవారే బిమ్మ వన్నాం అనుకోండి పోనీ ప్రతిబింబం ఏం ప్రమాదం ఏమి లేదు కాబట్టి సూర్యచంద్రుల సాక్షిగా అని పూర్వం ఏదైనా ప్రతిజ్ఞలు చేసేవాళ్ళు అంటే అర్థం ఏమిటంటే ఆ సూర్యచంద్రుల పోతే బ్రహ్మాండం పోతుంది అంటే బ్రహ్మాండం నిలబడే వరకు వారి ప్రతిజ్ఞ చెల్లుబాటు అని చెప్పడం అన్నమాట కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ద్వంద్వలు ఇట్లాగే ద్విపుటి అని ఒకటి ఉంది ఈ ద్విపుటి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి త్రిపుటి అతీతం అవ్వాలి ద్విపుటీ త్రిపుటికి ఏమో అతీతం అవ్వాలి ద్విపుటికేమో రహితం కాబట్టి ఈ అతీత లక్షణాన్ని పొందనటువంటి వాళ్ళు రహిత లక్షణాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉండదు అంటే అర్థం ఏమిటి అంటే గుణత్రయం శరీరత్రయం దేహత్రయం వాసనాత్రయం తాపత్రయం రుణత్రయం గుణత్రయం అలాగే అవస్థాత్రయం ఇట్లా అన్నీ మూడు మూడుగా ఉండేవాటివన్నిటికీ అతీతం అవ్వాలి అంటే సాక్షి అవ్వాలి అయినటువంటి వాడికి ఈ ద్విపుటి యొక్క లక్షణం తెలుస్తుంది ఈ అతిత లక్షణం తెలియని వాడికి ఈ ద్విపుటి సంగతి తెలియదు కాబట్టి ఎవరైనా సరే నిజ విధానం ద్వారా మొదటేమవ్వాలి అంటే ఈ త్రిపుటికి అతీతం అవ్వాలి తరువాత ఆ ద్విపుటికి రహితం అవ్వాలి ఈ అతీత లక్షణాన్ని ఆ రహిత లక్షణాన్ని దృఢపరిచేటటువంటి బోధకు నిజ ప్రబోధ విధానం అని పేరు అంటే అర్థం ఏమిటంటే విషయావృత్తితో చెప్పరు అక్కడ విషయాన్ని నిరసించడం ఎట్లాగో చెప్తారు గుణాన్ని నిరసించడం ఎట్లాగో చెప్తారు అట్లాగే జీవుడు శివుడు అభేదం ఆ అతీత లక్షణంలో అభేదం అట్టి అభేద నిర్ణయ పద్ధతినే బలపరుస్తారు దృఢపరుస్తారు తదుపరి రహిత పద్ధతిని బోధిస్తారు కాబట్టి అధికారి ఎవరయ్యా అంటే ఎవడైతే అతీత లక్షణంలో దృఢంగా ఉన్నాడో వాడు ఈ ద్విపుటి రహిత పద్ధతికి అధికారి అందుకని తల్లి తండ్రి వేరువేరా అని అడిగితే వేరు కాదు అన్నా భార్యా భర్తలు వేరువేరా అన్నాం వేరువేరా అంటే భార్యాభర్తలు వేరువేరే అన్నాం అదేమిటయ్యా అన్నాం అది తల్లి తండ్రి అయినప్పుడు వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వెష్టి ఉనికి పోలేదు కాబట్టి ఎవరికైనా నమస్కరించాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా ఏమై ఉండాలి అంటే తల్లిదండ్రులు అయి ఉండాలి అంతేగాని మీకంటే సీనియర్ భార్యాభర్తలంటే లాభం లేదు కాబట్టి పరిణామం రాలేదనమాట ఆ సమిష్టి పరిణామానికి ఎవరైతే ఎదిగారు అతీత లక్షణానికి ఎవరైతే ఎదిగారో నేను స్త్రీని నేను కురుషుడిని అనే అహం అహంభావాన్ని త్యజించి పార్వతీ పరమేశ్వరుల స్థాయికి ఎవరైతే ఎదిగారో వాళ్ళని మాత్రమే ఆశీర్వదించడానికి అనుమతిస్తారు ఉదాహరణ చెప్తాను మీకు వివాహానంతరం దంపతుాంబూలం అని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఒక ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది అంటే సీనియర్ దంపతులు అంటే బాగా వృద్ధులైన వారు బాగా ధర్మాన్ని ఆచరించినటువంటి వారు బాగా జ్ఞాన లక్షణం కలిగినటువంటి వారు ఆ అతీత లక్షణం స్థిరపడినటువంటి వాళ్ళు మోక్షాసక్తులై జీవనాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు ఋష్యాశ్రమ పద్ధతిగా జీవించేటటువంటి వాళ్ళు వేదధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఎంపిక చేసి ఒక వీలైనంత ఎక్కువ మందిని ఇవాడు మరి తక్కువ మందికి ఇస్తున్నారు ఇలాంటి వైదిక ధర్మం అంటే తక్కువ మందికి వీలైనంత ఎక్కువ మంది చేత ఈ ఆశీర్వచనాన్ని పొందింపజేసేటటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది దాని అర్థం ఏమిటంటే నైనా కామం పురుషార్థం కొరకు ఈవిడ నీ పత్ని కాదు అని వివాహ కాలంలో చెబుతాడు ధర్మేజ అర్థే చామే చ మోక్షే చ నాతిచరితవ్యా నాతిచరామీ అని పెళ్లినాటి ప్రమాణాలు చెప్తారు ఆ అంశాన్ని మళ్ళా వీళ్ళు దంపతాంబూలం ఇచ్చేటప్పుడు వారు పుచ్చుకునేటప్పుడు ఆశీర్వదించేటప్పుడు లోక కళ్యాణాన్ని కాంక్షించి మీరు ప్రాజాపత్య ధర్మాన్ని నెరవేర్చండి లోక కళ్యాణానికి కారకుడయ్యేటటువంటి మహానుభావుడికి ఈ తల్లి గర్భం ఆశ్రయం అవ్వాలి అని ఆశీర్వదిస్తారు అలాంటి పెద్దలు వాళ్ళ ఆశీర్వచన బలం చేత ఈ తల్లిదండ్రులు కాబోయే తల్లిదండ్రులలో అటువంటి పుణ్య బలం మేలుకొలిపేటటువంటి ప్రక్రియ జ్ఞానబలాన్ని మేలుకొలిపేటటువంటి ప్రక్రియ ఇలాంటి పెద్దల ఆశీర్వచనం ద్వారా లోక కళ్యాణ నిమిత్తమై ఎటువంటి జీవిని ఆహ్వానించాలో నిర్ణయించేటటువంటి పద్ధతి సరే ఈనాడు మరి సుఖ లాలసత ఎక్కువై వివాహకాలం తర్వాత ఒక మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ల పాటు సంతానమే లేకుండా రకరకాల పద్ధతులలో ప్రపంచ పర్యటన అంతా చేసి ఎప్పటికో కనాలని అనుకుంటున్నారు ఈ పద్ధతి వేద ధర్మం ఒప్పుకోలేదు మీరు ఏం చేయదలుచుకున్నారో ఆ ప్రజాపత్య ధర్మాన్ని ఆ పెద్దల ఆశీర్వచనం అవ్వగానే ఆ సంవత్సర కాలం మొదటి సంవత్సర కాలంలో మీరు ఆ యజ్ఞ ధర్మాన్ని పూర్తి చేసేయాలి చేసి తరువాత నుంచి ఆ ఇద్దరూ కూడా సత్సంతానాన్ని పొందటం పూర్తి అవ్వగానే వెంటనే ఇద్దరూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొందేటటువంటి పద్ధతిగా జీవించాలి బ్రహ్మజ్ఞానం కొరకు గృహస్థాశ్రమ ధర్మాన్ని వాడాలి అపేక్ష లేకుండా వాడాలి మమత్వాన్ని అహంతను తజించడానికి అభిమాన త్యాగం చేసేటటువంటి పద్ధతిగా శివ శివ శక్తి గూపిణి అనేటటువంటి స్థితిలో ఉండి జీవించాలి అప్పుడు వాళ్ళు వేరు వేరు కాదు వాళ్ళు అతీతం ఈ అతిత లక్షణంతో ఎప్పుడైతే గృహస్థాశ్రమ ధర్మం నిర్వహించబడుతుందో వాళ్ళిద్దరు అప్పుడు ఋషులు మహర్షులు ఆ మహత్తుకు సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానం పొందగానే ఈ ఋషి మహర్షి అయిపోయాడు కేవలం జీవభావం నుంచి ఆత్మభావాన్ని పొందేటటువంటి దిశగా పరిణతి చెందేవాళ్ళేమో ఋషులు కనీసం కనీసంలో కనీసం మనసును మౌనపరుచుకోగలిగినటువంటి ఇంద్రియ నిగ్రహం యోగి మౌని కనీసం మౌని అనేటటువంటి స్థితి వరకైనా మానవులు ఎదగాలి యోగి మౌని ఋషి మహర్షి తదుపరి బ్రహ్మర్షి సరే ఒకవేళ ఎవరైనా ప్రారంభవశాత్తు రాజ్యపాలన చేయవలసి వస్తే రాజర్షులు కాబట్టి ఇత్యాది స్థితి భేద నిర్ణయంతో ఆ మహర్షి లోకానికి వారి సూచనగా పేర్లు పెట్టేవాడు అట్లాగే ఇదంతా ఏంటంటే గృహస్థాశ్రమ ధర్మం ద్వారా ఆంతరిక సన్యాసాన్ని పొంది ఈ జడ అజడ అనేటటువంటి స్థితిని దాటేటటువంటి మార్గం అందుకే దీనికి ఋషి ప్రోక్తమైన మార్గం అని వేదం చెప్తుంది ఎవరికైతే బాల్యంలోనే బ్రహ్మజ్ఞాన అభిలాష కలిగిందో వాళ్ళు ఎనిమిది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపలనే బ్రహ్మచర్య నుంచి సన్యాసాన్ని స్వీకరించవచ్చు అలాంటి లక్షణం కలిగిన వాళ్ళేమో సనత్సుజాతీయ పద్ధతిగా మహాభారతం ఎందుకు విశేషమైందా అంటే అందులో విష్ణు సహస్రామం ఉంది అందులో భగవద్గీత ఉంది అందులో సనత్సుజాతీయం ఉంది बी आ सनत्जातीय पद्धति वाल ब्रह्मचर्य ना सन्यासा विलकनी अ ब्रह्मज्ञाभ कबीर वाले भावा विचाबी इपूवा तीव्र वैराग्य संपन्न काबाटी सरअन ब्रह्म निष्ठु आश्री वो सन्यासाश्रम दीक्षण स्वीकृरी ఎవరైతే ఇట్లా సన్యాసాశ్రమాన్ని స్వీకరించారో వాళ్ళందరూ తమ జీవనం మొత్తాన్ని ప్రతి క్షణాన్ని కూడా లోక కళ్యాణ నిమిత్తమై వినియోగిస్తాడు అందువల్ల అతడు తన కొరకు తాను కర్మ చేసుకోవాల్సిన అవసరం లేదు అతనికి జ్యోతిష్ఠోమాది కర్మలను త్యజించేస్తాడు కర్మలు నాలుగు విధాలు నిత్యము నైమిత్తికము విశేషము నిషిద్ధము ఈ నాలుగు రకాల కర్మలు మానవులు చేస్తూ ఉంటారు ఇప్పుడు జడ పద్ధతి అజడ పద్ధతి అని కందార్థంలో ఎత్తుకున్నారు కర్మ జడమా చేతనమా అన్నది చాలా పెద్ద లోతైన ప్రశ్న అంటే నీవు దేహాత్మగా ఉన్నావు అనుకోండి కర్మచేతనం కర్మ జడం కాదప్పుడు నీవు బ్రహ్మనిష్ఠుడువై ఉన్నావు అనుకోండి అప్పుడు కర్మ జడం కాబట్టి శరీరమే నేనుగా ఉన్నవాడేమో కర్మ చేత ఆడించబడతాడు బ్రహ్మము నేనుగా ఉన్నవాడేమో కర్మకి అతీతంగా ఉంటాడు కాబట్టి కర్మబంధ విరహితుడుగా ఉంటాడు కాబట్టి ఏ ప్రభావము లేనివాడు కాబట్టి కర్మ స్వాధీనమై ఉన్నవాడు కాబట్టి అతడు అతీతుడు ఈ రకంగా కర్మ అన్నటువంటి సిద్ధాంతము లక్షణము మనం జీవభావంలో ఉన్నామా ఆత్మభావంలో ఉన్నామా బ్రహ్మభావంలో నిలకడ చెందేమా అని నిర్ణయించడానికి ఉపయోగించబడేటటువంటి గీటురాయి కాబట్టి ఆ జీవన పర్యంతము కూడా ప్రతి శ్వాస కూడా చలనములన్నీ కర్మ ప్రేరితములే కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మ ప్రేరితమైనటువంటి కదలికల చేత ప్రభావితం కాకుండా ఉన్నవాడేమో బ్రహ్మము కర్మప్రేరితమైనటువంటి చలనముల చేత ప్రభావితం అయ్యేవాడేమో జీవుడు ఇంతే శంకర భగవత్పాదులు సులభంగా తేల్చేశారు ఎవరు జీవుడో ఎవరు బ్రహ్మము ఇలా జాగ్రత్తగా గమనించమన్నారు ఎందుకనిట అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవోవ నాపర ఇదమేవతు సత్ శాస్త్రం ఇది వేదాంతడిమ నువ్వెన్ని శాస్త్రాలను చదివినా సత్ శాస్త్రా శాస్త్రములంటే మళ్ళీ అవి విజయవితుల వల్ల సత్ని నిరూపించేటటువంటి అధ్యయనం చేస్తే ఆ దృష్టితో నువ్వు పరిశీలనం చేస్తే ఆ దృష్టితో వస్తునిశ్చయ జ్ఞాన నిర్ణయం చేస్తే రెండే నిర్ణయాలు వచ్చినాయి ఏమిట బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు బ్రహ్మము సత్యం జగత్తు మిథ్య అంటే బ్రహ్మము సత్యమై తోచనటువంటి వాడికి జగత్తు మిథ్యగా తోచదు అని అర్థం అంతేగాని జగత్తుని మిథిగా చూసే ప్రయత్నం ఎంత చేసినా బ్రహ్మ సత్యంగా తోచదు వ్యతిరేక అన్వయం లాభం లేదు ఇక్కడ సరిగ్గా ఆలోచించాలి తాను బ్రహ్మమై తురీయనిష్ఠుడై నిలకడ చెంది బ్రహ్మానుసంధానంచేత మహావాక్య శ్రవణంచేత ఏ పిండ బ్రహ్మాండ పంచీకరణలలో చెప్పబడిన తత్వదర్శనముందు ఆ తత్వదర్శన స్థితికి అతీతమైనటువంటి నిష్ట కలిగిన వాడుంటాడు వాడికి జగత్తు మిథ్య అలాంటి పరిణామాన్ని మానవుడు అంతరంగంలో పొందాలి లోపల పరిణతి చెందాలి తాను పండాలి కాయ పండాలి పండాలి పండాలి అంటే పైనుంచి పండేస్తే పండదు లోపలి నుంచి పండుతుంది అట్లా జ్ఞానవృద్ధుడు అవ్వాలి వయోవృద్ధులైనంత మాత్రాన కర్మపాషంచేత అవుతున్నాడు జ్ఞానవృద్ధుడో కర్మపాష నుంచి విడిబడినటువంటి వాడు కాబట్టి మనిషికి లక్ష్యం ఏమిటయ్యా అంటే జ్ఞానవృద్ధత్వం అటువంటి జ్ఞానం వలన ఈ జడ అజడ అన్నటువంటి వస్తునిశ్చయ జ్ఞానం కలుగుతుంది సరే చూద్దాం ఏది జడమో ఏది అజడమో తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు చూశాం ఇప్పుడు ఆ శిశువు కదులుతోందా లేదా కదులుతోంది మూడు నెలల వరకు తల్లికి కూడా సరే తర్వాత తెలిసింది తెలిస్తే ఇత పూర్వం ఈ శిశువు ఎక్కడున్నాడు తల్లి గర్భంలో ప్రవేశించక ఈ శిశువు ఎక్కడున్నాడు అని ప్రశ్న వేసింది ఎవరు మహర్షులు వేసుకున్నారు వేదాంత పరిశోధకులు వేసుకున్నారు ఈయన ఆ శిశువు తండ్రి యొక్క వీర్యంలో ఉన్నాడు అని అదేమిటండి తల్లి యొక్క అండంలో లేడా అన్నాడు తల్లి యొక్క అండం ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు బయటికి పోతూ ఉంటుంది అది వినియోగపడితే ఉంటుంది నిలుస్తుంది వినియోగపడకపోతే బయటికి తోసేస్తుంది తల్లి అలాగే పురుషుడి వీర్యం కూడా ఒక కాల నియమం ప్రకారమే బ్రతికి తర్వాత అది కూడా అక్కడే చనిపోతుంది వినియోగపడకపోతే ఏమవుతావు నశించిపోతుంది కాబట్టి ఇత పూర్వం తండ్రిలో ఉంది ఇప్పుడు తల్లిలో లేదు ఇప్పుడు తల్లిలో ఉంది తండ్రిలో లేదు ఇలా ఏకపక్షంగా చెప్పేటటువంటివి ఒక కాలంలో ఉండేవి కానీ ఏది ఏమైనా పురుషస్వామ్యాన్ని ప్రతిపాదించి మాతృస్వామ్యాన్ని తొలగించాలనుకున్నప్పుడు అట్లా చెప్పే పురుషస్వామ్యాన్ని తొలగించి మాతృస్వామ్యాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఆ పద్ధతిగా చెప్పే ఇట్లా ఆయా సమాజ రీతులను అనుసరించి అన్వయ భేదాలు కానీ వేదాంతం ఈ రెండింటినీ ఒప్పలేదు ఏమన్నాడంటే ఏమయ్యా సృష్టికి ఆధారం బిందువు ఆ బిందువు నుంచే సృష్టి ఆవిర్భవించింది కాబట్టి ఆ బిందువు ఇద్దరిలోనూ ఉంది అన్నారు తల్లిలోనూ ఆ బిందువు ఉంది తండ్రిలోనూ ఆ బిందువు ఉంది ఈ రెండు బిందువులు కలిస్తేనే సంయుక్త బిందువు ఏర్పడింది కాబట్టి బిందువు అలానే సృష్టి అంతే సంయుక్త బిందువు నువ్వు ఏ బిందు పేరు పెట్టుకో రక్త బిందువు అను శుక్ల బిందువు అను లేదు సంవిద్ బిందువు అను సంయుక్త బిందువు అను ఇవన్నీ పర్యాయ పదాలు అన్వయభేదాలు నామాంతరాలు సరే ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న శిశువుని జడమందామా చేతనమందామా అజడము అంటే చేతనం కాబట్టి జడమందామా చేతనం అంటే చూద్దామా కళ్ళకు మరి కదలటం లేదా తల్లిని అడిగితే కదులుతుందని చెప్తుంది కాబట్టి ఇప్పుడు చేతనమనే చెప్పాలి అలా ఎదిగింది తొమ్మిది నెలల పాటు శిశువు ఎదిగింది ఇప్పుడు శిశువు చేతనమా జడమా చేతనమే స్వీయ ప్రాణం లేదు తల్లి ప్రాణం మీదే ఆధారపడి కదులుతోంది తల్లికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే తల్లితో పాటు ఈ శిశువు కూడా మృతం అవుతుంది ఒకవేళ తల్లి బ్రతికినా కూడా శిశువు మృతి చెందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి జన్మించే లోపల అలాంటి సందర్భాలకు లోను కాకూడదని సమాజం ఆ తల్లిని జాగ్రత్తగా రక్షించాలి అనేటటువంటి నియమం పెట్టారు ఆమె సరే శిశువు పుట్టేడు పుట్టిన వాడు జడమా చేతనమా కదలకపోతే జడం కదిలితే చేతనం ఏవండి మొక్క జడమా చేతనమా ఇప్పుడు మామూలుగా చూస్తే కదలడం లేదు కానీ ఒక విత్తనంలో నుంచి అంకురించిన అంకురం అది మొక్కగా మారి చెట్టుగా మారి ఫలించి మరి కనబడుతుంది కదా పరిణామం కనబడుతుంది కదా కదులుతుంది కదా వృద్ధి చెందుతుంది కదా పునః క్షయిస్తోంది కదా ఎంత పెద్ద మర్రిమానైనా ఆ మర్రిమాను త్వరలో చెట్టు ఒక త్వర ఏర్పడి ఆ మర్రిమాను చెడిపోతుంది అలాగే వేరు ఆ చెట్టు పోతుంది వృద్ధాప్యం వల్ల కూడా ఆ చెట్లు క్షయించిపోతాయి మరి వాటికి క్షయం వృద్ధి క్షయాలు ఉన్నాయి మరి ఒకప్పుడు కొండలు పోని జడములు అందామా చేతనములు అందామా అని చూశాం ఒకప్పుడు ఎడారులు భూమిలో రకరకాలైనటువంటి రాతి పలకలు కదిలినాయి కదిలితే ఎడారి సముద్రం సముద్రం ఎడారి అయిపోయింది లేదు పలకలు గుద్దుకున్నాయి గుద్దుకుంటే పైకి లేజీ పర్వతాలైనయి కొన్ని మిలియన్ల సంవత్సరాలలో భూమి మీద చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగినాయి ఒక మనిషి పుట్టిపోయే లోపల ఏమంటే నా కళ్ళ ముందే ఈ పర్వతం పుట్టింది నా కళ్ళ ముందే ఈ పర్వతం పోయింది అనే అవకాశం లేదు కాబట్టి ప్రమాణం సాపేక్షమా నిరపేక్షమా అన్న ప్రశ్న వేసుకున్నారు వేసుకుని నేను పుట్టి నేను పోయే లోపల జరిగే మార్పులని లెక్కేస్తే నేనేమో చేతనం కొండేమో జడ నేను పుట్టి నేను పోయే లోపల కొన్ని చెట్లు పోతున్నాయి కొన్ని మార్పులు వస్తున్నాయి సృష్టిలో నేనన్నిటికీ సాక్షిగా చూస్తున్నాను కాబట్టి నేను చేతనం అవన్నీ జడ అని మానవుడు తనను ఆధారంగా పట్టుకుని సృష్టిని నిర్ణయించడం మొదలుపెట్టాడు అంటే మానవుని ఆయుర్దాయం కంటే తక్కువ ఆయుర్దాయం కలిగినటువంటి లక్షణాలు సృష్టిలో చాలా వాటికి కొన్ని ఒక కొన్ని గంటల పాటే ఉంటాయి కొన్ని కొన్ని రోజుల పాటు ఉంటాయి కొన్ని కొన్ని వారాల పాటు ఉంటాయి ఏది ఏమైనా కదలికంతా చేతనమే అనే నిర్ణయం గనక చేస్తే ప్రతి అణువు కదులుతోంది ఇప్పుడు జడమే లేదు కదా ఉన్నదంతా చేతనమే ఎందుకని ప్రతి అణువు కదులుతుంది అసలు అణువు అణువు అంటేనే కదులుతుంది అంతే దాని లక్షణమే కదులుతుంది కదలకపోవడం ప్రసక్తే లేదు అది అణువైనా మహత్తైన మహత్త అంటే పాలపొంత మిల్కీ ఆ పాలపొంతలో కోటాను కోట్ల నక్షత్రాలు కోటాను కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తిరుగుతున్నారు అందులో మన సూర్యుడు కూడా ఒకడు ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం కూడా ఒకడు మరి మనం కూడా తిరుగుతున్నాం భూమి కూడా తిరుగుతోంది సూర్యుడు ఆయన కుటుంబంతో సహా గ్రహాలనే కుటుంబంతో సహా తిరుగుతున్నాడు ఆ పాలకుందలో మరి ఆ మహత్స్థితిలో అన్నీ కదులుతున్నాయి కదలకుండా ఏదీ లేదు మరి అన్నీ చేతనములే ఇప్పుడు జడమేదసలు ఇక్కడ ఇప్పుడు కర్మ జడమా చేతనమా కర్మ అనవలసి వచ్చింది జడమనటానికి అసలు జడమనేదే కనబడలేదుగా ఇక్కడ ఇలా చైతన్య దృష్టి ఎవరికైతే కలిగిందో వాళ్ళకి అన్నీ చేతనములే అన్నీ చైతన్యవంతంగా కదులుతూ ఉన్నాయి వాటి వాటి యొక్క సూక్ష్మమైన కదలికల్ని కూడా గమనించగలిగేటటువంటి విజ్ఞత విజ్ఞానం వచ్చింది ఈ దృష్టితోనే అనేక రకాలైన పరిశోధనలు నేటికి విజ్ఞాన శాస్త్రంలో జరుగుతూ ఉంటాయి అది జీన్ థీరీ లేదా ప్రోటీన్ సింథెసిస్ కావచ్చు అనేక రకాల మందులు కనిపెట్టడం కావచ్చు అనేక రకాల జీవులను అధ్యయనం చేసే విధానం కావచ్చు ఇవన్నీ ఈ కదలికలను ఆధారం చేసుకుని పరిణామాన్ని ఆధారం చేసుకుని ఏర్పడుతుంది కాబట్టి కర్మ అంటే కదలిక ఉంటేనే కర్మ కదలిక లేకపోతే కర్మే లేదు మరి గాఢ నిద్రావస్థలో కర్మ ఉన్నదా జడమా జడమా ప్రజ తే కర్మకి రెండు స్థితులు ఏర్పడుతున్నాయి గుణాతీత స్థితి నుంచి చూస్తేనేమో కదలటం లేదు మహత్స్థితి నుంచి ఒక భూమి మీద ఒక మానవుడు ఒక మానవుడు పుట్టిపోవటం ఒక మానవుడు పుట్టిపోవటం మధ్యలో చేసే కొన్ని చిన్న చిన్న పనులు అంటే ఎక్కడి నుంచి చూడాలి ఇప్పుడు ఆదిత్య స్థానం నుంచి ఆదిత్య స్థానం అంశీభూతమై ఉన్నటువంటి పాలపుంత స్థానం నుంచి చూసాం ఇప్పుడు కొన్ని కోట్ల నక్షత్రాలు ఎరగరా తిరిగిపోయేటటువంటి పాలసముద్రం నుంచి చూసాం ఆ పాల సముద్రం మధ్యలో ఉన్న మహావిష్ణువు స్థితి నుంచి చూసాం అది వైకుంఠం అంటే కాబట్టి ఆ వైకుంఠ మధ్యస్థానంలో ఉన్న మహావిష్ణు స్థితి నుంచి పాలసముద్ర మధ్యస్థానంలో ఉన్నటువంటి స్థితి నుంచి ఒక భూమి మీద ఒక మానవుడు చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న పనులు ఏమిట ఇంతకు ఈ చేసిన గొప్ప పని ఒకరినేదో కలిసి జీవించడానికి రమ్మన్నాడు వారు ఒప్పుకున్నారు వారితో కలిసి జీవించారు ఎవరో ఒకరినో ఇద్దరినో ఒక అన్నాడు కానీ వాళ్ళని పెంచి పెద్ద చేశాడు విద్యాబుద్ధులు చెప్పించాడు వాళ్ళు మళ్ళా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు మళ్ళా పిల్లల్ని అన్నారు ఈ మధ్యలో వ్యవహార నిమిత్తమై తగినటువంటి ఆశ్రయాలను పొందారు తగిన ఆహారాన్ని భుజించారు తగిన ఆరోగ్యమో అనారోగ్యానో పొందారు ఈ లోపల వృద్ధాప్యం వచ్చింది పోయేరు ఇంత చిన్న పని పాలపుంతకు ఆధార స్థానంలో ఉన్నటువంటి క్షీర సముద్ర మధ్యస్థానంలో ఉన్న మహావిష్ణువు ఆ స్థితితో పోలిస్తే ఈ జన మరణాల మధ్యలో మనిషి చేసేటటువంటి పని ఎంత పని ఎంతటి కదలిక ఉదాహరణ చెప్తా మీకు విమానంలో పైనుంచి పెడుతున్నాం ఆకాశ మార్గంలో పెడుతున్నాం నేల మీద చీమలు కదులుతున్నాయి మరి ఇప్పుడు కనపడతాయా అంటే చీమలు లేవు దోమలు లేవు వాటి కనపడం వాటి కదలికలు కనపడవు అదేమిటండి లక్షల చీమలు వరుసగా కింద నుంచి లైన్లో వెళ్ళిపోతుంటే నాకు కనపడుతున్నాయి నేల మీద నీకు ఆకాశంలో వెళుతుంటే కనపడకపోవడం ఏమిటి లేబ ఉంటాయేమిటి ఇక్కడ ఉన్నాయి అన్నాడు నేల మీద ఉన్నావు కాబట్టి నీకు కనపడుతున్నాయి అన్నా కాబట్టి కర్మ మార్గంలో చేసేటప్పుడు కర్మ మార్గంలో పరిణామాన్ని పొందేటప్పుడు కర్మ మార్గపు జీవనాన్ని జీవించేటప్పుడు కర్మే సత్యం ఆశ్రయించినప్పుడు కర్మే అధిష్టానమని ఆశ్రయించినప్పుడు దేహమే సత్యం అంతే బ్రహ్మమే సత్యం ఇప్పుడు అది విహంగ మార్గం జ్ఞాన మార్గం ఆకాశం నుంచి చూశాడు ఇప్పుడు చేమలు దోమలు అక్కడికేం కనపడవు ఈ కర్మ యొక్క కదలికలకు అక్కడేం ప్రాధాన్యత లేదు ఆకాశ మార్గం నుంచి చూస్తే కర్మ చేయడం జ్ఞాన మార్గం నుంచి చూస్తే కర్మ జడం నేను బ్రహ్మం అనే స్థితి నుంచి చూస్తే జనన మరణాల మధ్యలో చేసే అన్ని పనులు చీమల కదలిక లాంటివి మరిప్పుడు దోమ కుట్టిందో అన్నంత పని మృత్యు మరిప్పుడు దీనికి ఏమని లెక్కేస్తాం ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉంటే జన్మ కూడా బ్రహ్మమే పరిణామం కూడా బ్రహ్మమే మృత్యువు కూడా బ్రహ్మమే సర్వం బ్రహ్మమే సర్వం కల్విదం బ్రహ్మ ఇప్పుడు జడమా అజడమా ఉన్నదంతా బ్రహ్మమే అంటే అజడమెక్కడా జడమెక్కడా సాపేక్ష నిర్ణయమే లేదు ఉన్నదంతా పాలన ఇంకొంచెం అవతలికి వెళ్ళాము ఇప్పుడు ఇంకా పై పైనుంచి చూశాం మహత్ స్థితికి అవతల నుంచి చూశాం అదేమిటి ఇలాంటి పాలపుంతలు ఆ విశ్వంలో కోటానుకోట్లున్నాయి అదేమిటి బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తన్ మహత్ మహదోర్ మహదహంకారన్నాం కదా ఇప్పుడు అది కదా సృష్టి క్రమం అనంత విశ్వం అది అవ్యక్తం ఎంతుందయ్యా ఓ పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు చెప్పాలంటేనే కష్టం ఏదో తోచిన మేరకు ఇంత అంతా చెప్పొచ్చు కానీ నిజానికి నిర్ధారణగా చెప్పడానికి వీలు కాదు మరి ఇప్పుడు నన్ను కొలవాలయ్యా అంటే కాంతి సంవత్సరాలలో కొలిచారు తెలిసినంత మేరకు ఒక సంవత్సరం మేరకు కాంతి తన వేగంతో ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో లెక్కలు కట్టి అంత దూరాంతో ప్రమాణంగా స్వీకరించి లెక్కలు చెప్పడం మొదలుపెట్టాయి అత్యంత దగ్గరి నక్షత్రం వరకు కూడా లెక్కేసిన ఆ నక్షత్రమే సూర్యుడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఉందటది సూర్యుడిలో వెయ్యో వంతు భూమి సూర్యుడు కంటే వెయ్యి రెట్లు దగ్గరలో ఉన్న నక్షత్రం అంటే సూర్యుడు ముందు ఈ భూమి ఆ దగ్గరలో ఉన్న నక్షత్రం ఉంది సూర్యుడు ఎంత దానికంటే వెయ్యి రెట్లు లక్ష రెట్లు కోటి రెట్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద నక్షత్రాలు చాలా ఉన్నాయి పాలపుంతలో ఇలాంటి పాలపుంతలు కోటానుకోట్లున్నాయి విశ్వంలో మరిప్పుడు ఆ విశ్వస్థితి నుంచి చూస్తే अंकनी विष्णु सहस एड मदलपेटिंदी विश्व विष्णुकारो भूतभव्य भवोद्दव आ चवर विश्व दुदलपटीवर भूतम द्वारा पुटे जीवराशि वरकू व्यापक उदंथा विष्णुवे अब विष्णुकड़या अं ఆ చివర ఈ చివర ఆద్యంతములన్నంతటా వ్యాపకమై ఉన్నవాడెవడో వాడు విష్ణువు అద్యంతములంటే అనంత విశ్వం దగ్గర నుంచి మొదలు పెడితే అమీబా విష్ణువే జీవమంతా విష్ణువే జీవమంతా శివమే జీవమంతా బ్రహ్మమే ఎందుకని అంటే ఆ బ్రహ్మమే ముందు ఈ ఆదికి ముందేమి ఉన్నదంటే ఆ బ్రహ్మమే ఉన్నది వేరేది ఏం లేదు కాబట్టి వేదాంత పద్ధతిలో చెప్పినప్పుడు శివమన్నా బ్రహ్మమన్నా విష్ణువన్నా అక్కడికి ఏమి లేవు అవన్నీ ఏమిటంటే ఒక పరిమితికి లోబడి చెప్పేటటువంటి పద్ధతి అంటే ఒక బ్రహ్మాండం అంటే ఒక సూర్యుడు ఒక సూర్యుడికి చుట్టూ తిరిగేటటువంటి గ్రహగతులు ఆయా గ్రహగతుల మధ్యలో ఏర్పడుతున్న పరిణామం దీనికి బ్రహ్మాండం అని పేరు ఒక మనిషి ఒక మనిషి పుట్టిపోవడం మధ్యలో జరిగేదానికి పెండాండమని పేరు నిజ ప్రబోధ విధానాన్ని దృష్ట్యా చూసాం ఇప్పుడు ఎందుకని బ్రహ్మజ్ఞానం దృష్ట్యా చూస్తేనే మహత్స్థితి నుంచి చూస్తే ఈ జీవుల యొక్క పుట్టిపోవడాలన్నీ ఆ చీమల నడక ఆ చీమల కదలికల్లాంటివి ఏం పెద్ద విలువ లేదు అనంత విశ్వస్థితి నుంచి చూసాం ఇప్పుడు ఒక సూర్యుడు పుట్టిపోవడం లాంటివి ఒక బ్రహ్మాండం పుట్టిపోవడం లాంటివి చీమల నడక లాంటిది చీమల కదలిక లాంటివి ఇంకా అవతలకెళ్ళి చూసాం బట్టబయలు స్థితి నుంచి చూసాం ఆ బట్టబయలు స్థితి నుంచి చూస్తే ఎన్నో కోట్ల పాల పుంతలు కోటాను కోట్ల లెక్కకు మికిలిగా ఉన్నటువంటిది కూడా ఆ బట్టబయలులో ఆవగిందంత ఒక బిందువు బట్ట స్థితి నుంచి ఈ విశ్వం యొక్క కదలికను చూశామంట ఆ విశ్వం కూడా కదులుతుంది భ్రమేణోహం భ్రమేణోహం భ్రమైతి సర్వస్వం సర్వం శూన్యం ఈ రెండూ కలిసి విశ్వంలో గిరగిరగిరగిరగిరగిరా తిరిగిపోతున్నాయి ఆ తిరిగిపోతున్న విశ్వమంతా ఒక బిందువు లోపల కదులుతున్నటువంటి అణువులు లాంటివి బట్టబయలు స్థితి నుంచి చూస్తే మరిప్పుడు జడమా అడమా జగత్తా ఎరుకా మాయా మిథ్యా జీవమా శివమా బట్టబయలు స్థితి నుంచి చూస్తే కాబట్టి ఈ కంధార్థం ఆ బట్టబయలు స్థితి నుంచి చూచేటటువంటి వాడికి ఆ నిర్ణయం కలిగినటువంటి వాడికి ఆ దృఢమైన స్థితిలో ఉన్నది ఉన్నట్లుగా ఉన్నటువంటి వాడికి ఎరుక జడము అజడమీ జగమరయగా ఎరుక గురించి చెప్పినా జగత్తు గురించి చెప్పిన ఒక వ్యష్టి యొక్క సంసారం గురించి చెప్పిన బ్రహ్మాండం అనేటటువంటి దాని గురించి చెప్పిన అనంత విశ్వం గురించి చెప్పిన అఖండ ఎరుక గురించి చెప్పిన కేవల పుట్టెరుక గురించి చెప్పిన అదంతా అరయ్యగా అరయ్యగా అంటే ఇది అరయటం అంటే అర్థమేది ఇలా అరయగా పరిపూర్ణమేమి అనరానిది ఆ బట్ట ఆ బట్టబయలు స్థితి నుంచి చూసాం ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తూ ఎన్ని చీమల భూమి మీద కదులుతున్నాయి అని లెక్కేద్దాం అనుకున్నాం అనుకోండి అర్థం అందేమైనా అనరానిది ఏమి అంటానికి వీలు కావడంలా అట్లాగే బట్టబయలు స్థితి నుంచి చూశాం అనంత విశ్వం యొక్క కదలిక చీమల కదలిక లాంటివి ఒక బిందువు మధ్యలో ఏర్పడుతున్న కదలికల లాంటివి ఒక అణువు మధ్యలో ఏర్పడుతున్న ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ పాజిట్రాన్ ఇత్యాదులు వాటి యొక్క కదలికల లాంటివి ఆయరుక జగము అస్థిరములు అస్థిరములంటే కదిలీ తా కదలడట పరమశివుడు తా కదిలేది మాయయట ఈ నిరిగి కదిలేదాన్ని విడవాలన్నమాట కదలని దాన్ని పట్టుకోవాలి కాబట్టి వేదాంత విద్యా ఎత్తుకోవడమే ఎక్కడెత్తుకుంటుందంటే నాయన మానవ జీవిత లక్ష్యం స్థాణోరచలం ధ్రువం మూడు లక్షణాలు చెప్పింది స్థాణువు అచలము ధ్రువము ఇదే జీవిత లక్ష్యం అంతే కదిలే కదలనిదాన్ని కదలని దాన్ని చూడాలి కదలని దాంట్లో కదిలేది లేనిదని తెలుసుకోవాలి ఈ శరీరంలో చాలా కదలికలు జరుగుతున్నాయి నేను కదలని వాడను ఈ జగత్తులో చాలా కదలికలు జరుగుతున్నాయి ఆకాశమో కదలటం బ్రహ్మాండంలో గ్రహాలన్నీ గిరగరా తిరిగిపోతున్నాయి సూర్యుడో కదలటం లేదు పాలపుంతలో నక్షత్రాలన్నీ గిరగరా తిరిగిపోతున్నాయి బ్రహ్మమో కదలటం లేదు అనంత విశ్వంలో పాలపుంతలన్నీ గిరగరా తిరిగిపోతున్నాయి బయలులో ఇవేమీ లేవు అస్థిరమిది పరిపూర్ణము శాశ్వతముది కాబట్టి అభట్టబయలు శాశ్వతం నశ్వరమిది నాటకమిది నాలుగు గడియల వెలుగిది నాలుగు గడియల వెలుగట చాలా గొప్ప సూచన ఎందుకని అంటే అసలు ఏ సృష్టి అయినా ప్రకాశం మీదే ఆధారపడింది ప్రకాశం లేకపోతే సృష్టి లేదు ఇది విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు ఫోటాన్ అనేటటువంటి కాంతి రేణువు వల్లనే సృష్టి ప్రారంభమైంది ఫోటాన్ లేకపోతే సృష్టి లేదు అదే చెప్పారు మనవాళ్ళు కూడా నాలుగు గడియల వెలుగు ఇది అన్నాడు దేని గురించి అన్నాడయా అంటే అనంత విశ్వమును నాలుగు గడియల వెలుగుగా చెప్తున్నాడు ఈ నాలుగు గడియలను గొడవ ఏమిటండి అన్నాం అంతేనాయా ఏదైనా ఈ నాలుగుతోనే ముడిపడి ఉంది చతుర్వ్యూహములు చతుష్కము ఈ సమూహానికి చతుష్కమని పేరు చతుర్వ్యూహం అని కూడా పేరు వాసుదేవ వ్యూహము అనిరుద్ధ వ్యూహము సంకర్షణ వ్యూహము అని ఇట్లా నాలుగు వ్యూహాలు చెప్తారు అవి అనంత విశ్వానికి సంబంధించినటువంటి నియమాలు అట్లాగే ఈ నాలుగు గడియల వెలుగు అనమాట ఇది అంటే పెండము పిండములోని అహము బ్రహ్మాండము బ్రహ్మాండములోని అహము ఈ కూడిక చేరిక అఖండంబౌ ఎరుక గదరా మాయన్న అది లేనిది కదా బట బయలులో అనేటటువంటి పద్ధతిగా నీకు తెలియాలట అలా తెలిసినటువంటి వాడెవడో శాశ్వతపుది పరిపూర్ణము శాశ్వతపుది పాటించి కనరా ఇప్పుడు ఆ బట్టబయలు పోని ఆచవరే ఉందంటావా మనిషికి మనిషికి మధ్య లేదా అణువుకి అణువుకి మధ్య భూమికి సూర్యుడికి మధ్య లేదా సూర్యుడికి నక్షత్రాలకి మధ్య ఈ గ్రహాల మధ్య ఆ పాల పుంతల అనంత విశ్వం మధ్యలో లేదా అంతటా ఉన్నది కదా ములుగృత్సలేనిది ఎక్కడా అక్కడ అని చెప్పక్కర్లేదయ్యా బయలు ములుగృత్స సందులేనిది నువ్వు అణువు దగ్గర చూసినా ఉంది మహత్తు దగ్గర చూసినా ఉంది అమహద్వాచకమైనా ఉంది మహద్వాచకమైన ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అందామా జ్ఞానాజ్ఞాన విరహితం అందామా బయలుని బయలుకు అన్వయించాలంటే అది వర్కౌట్ కాదు అతీతం వరకు చేరుస్తుంది నేను సందేహం లేదు అందుకు అంటే బ్రహ్మనిష్ఠుడవే కాకపోతే అంటే మహత్స్థితి నుంచి చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని విజ్ఞతని వివేకాన్ని నువ్వు పొందకపోతే దానవతల విశ్వాతీతం విశ్వానికి అవతలున్న బయలుని గుర్తుపట్టగలిగేటటువంటి తెలివి రాదు కాబట్టి ఎవరైనా ఏదైనా గుర్తుపట్టాలన్నా వ్యవహరించాలన్నా పరిణమించాలన్నా చెప్పాలన్నా చెయ్యాలన్నా నిర్ణయించాలన్నా అతని యొక్క వివేకము విజ్ఞత తెలివిని అతని యొక్క నిర్ణయం ఉంది చూడ్డానికి డాక్టరు పేషెంట్ ఒకలాగానే ఉన్నారు అవే ఇంద్రియాలు ఏం మార్పు డాక్టర్ స్థానంలో పేషెంట్ని పెట్టి ఆపరేషన్ చేయమంటే ఆ పేషెంట్ పోతాడు మరి ఇప్పుడు ఎక్కడ తేడా ఉంది వివేకంలో తేడా ఉంది అట్లాగే వేదాంత విజ్ఞానం కూడా ఇలాగే చెప్పింది బ్రహ్మణోరఖిలం సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మమేనయ్యా అది బ్రహ్మనిష్ట అక్కడి నుంచి చూసాడు ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే నువ్వు అది చేయలేదు నువ్వు ఇది చేయలేదు నీకు అది పట్టదు నీకు ఇది పట్టదు నువ్వు పనికిరాని వాడివి నువ్వు అర్థం లేనివాడివి నీ చేతల అర్థరహితమైనవి ఇలా చేసే విమర్శలకేమైనా వెళ ఉండే అవన్నీ చీమల కథలికల్లాంటివి విహంగ గమనం చేసేటటువంటి వాడికి గరుత్మంతుని వలె అంతరిక్షయానం చేయగలిగినటువంటి సమర్థుడైన వాడికి జ్ఞానయోగికి రాజయోగికి ఇవన్నీ లెక్క పెట్టడానికి వీలుగానంత క్షణభంగురములు గురుముఖమున వీట్ని ఏ నరుడు గుర్తెరుగునో కాబట్టి చక్కగా విమర్శ చేయాలట ఆధారాధేయ విమర్శ జడచేతన విమర్శ కార్యకారణ విమర్శ సదసద్విమర్శ దృగ్దృశ్య విమర్శ ఇట్లా జాగ్రత్తగా వీటిని వివరించి ఆ విమర్శ ద్వారా ఆ దర్శనాన్ని పొంది అధిగమించి నిర్ణయించి ఉన్నదిన్నట్లుగా ఉంటే ఏమీ లేదు తిరిగి పుట్టడువాడు ఈ రపై మునపటివలే మునపటివలే అంటే మనం మునుపు ఎలా పుట్టాడు కర్మ సంగతమై పుట్టాడు అంటే గుణసంగతమై పుట్టాడు కర్మన్నా గుణమన్నా రెండు ఒకటే ఆ గుణసంగతమై పుట్టాడు అంటే అర్థం ఏమిటి అంటే ఆ జీవి ప్రవేశించేటప్పుడు తల్లిదండ్రులలో ఒక బలమైనటువంటి రాగమో ఒక బలమైన ద్వేషమో పనిచేస్తుంది ఆ రాగ ద్వేషాలలో ఏ లక్షణం బలంగా పని పనిచేస్తే ఆ బలమైన లక్షణాన్ని అనుసరించి ఆ జీవి ప్రవేశించేస్తాడు అప్పుడు తెలియదు తల్లిదండ్రులకి ఆహపిల్లవాడు పెద్దవాడై మరల పరిణతి చెంది వాడి జీవనం వాడి స్వభావం ఇలా ఎందుకు అయ్యిందయ్యా అని వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆ లక్షణం కనబడుతుంది తప్పక తల్లిదండ్రులలో అది రాగంగానో ద్వేషంగానో బలంగా ఉంటుంది నా జీవితంలో ఎప్పటికీ ఇలాంటి సాంగత్యం నాకు గిట్టదు అని బలంగా చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వారి ఎడల వైముఖ్యాన్ని వైమనస్యాన్ని ద్వేషాన్ని కూడా కలిగిన వాళ్ళు ఉంటారు ఆ లక్షణం బలంగా ఉన్నప్పుడు ఒక జీవి ప్రవేశిస్తాడు వాడు వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో వస్తాడు తద్వారా వాళ్ళకు పరిణతి కలిగిస్తాడు ఇలాగే వచ్చాడు ప్రహ్లాదుడు హిరణ్యకశపుడికి అలాగే లే నేటి లోకంలో వ్యతిరేకాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి రాగమైనా కర్మసంగతమే ద్వేషమైనా కర్మసంగతమే నా జన్మలో ఎప్పటికీ ఇలాంటి వాడి యొక్క చేరిక వద్దే వద్దు ఉంటారు కానీ వాడు మన ఇంట్లోనే పుడతాడు హిరణ్యకేశుడు అనుకున్నాడు నేను ఆ మహావిష్ణువుని జయించగలిగేటటువంటి వీరాధివీరుడైనటువంటి మహానుభావుణ్ణి ఈ ప్రపంచం మొత్తాన్ని మూడు లోకాల మతాన్ని నాకంటే కూడా వీరుడైన వాణ్ణి అసుర లోకాన్ని ఎల్లకాలం నిలబెట్టగలిగేటటువంటి బలవంతుణ్ణి కనాలి అనుకున్నాడు ఈశ్వరానుగ్రహం ప్రహ్లాదుడు పుట్టాడు మనకందరికీ గురువై నిలిచాడు ప్రహ్లాదుడు మా అమ్మగారు చిన్నప్పటిని చెప్పేది హహ్లాదిని అనే శక్తి వలన పుట్టాడు ఎల్లప్పుడూ ఆహ్లాదముగా నుండి వాడెవడో వాడు ప్రహ్లాదుడు అదేమిటమ్మా అంటే అవునైనా తండ్రి వాడి మీద కోపగించి రాజుననుకుని త్రిలోకాధిపతిని అనుకుని తాను చెప్పినట్టు ఈ పిల్లవాడు ఎందుకు వినడు అని పంతం పూని అనేక రకాల శిక్షలు వేసాడు ఈ శిక్షను పొందే బాలుడో హ్లాదినీ శక్తి వలన పుట్టాడు కాబట్టి ఎల్లప్పుడూ మందహాసంతో ఆహ్లాదంగా ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడేం శిక్షను అనుభవించాడనే ఉంటే ధోరణి ఏమీ లేదు ఎందుకని అంటే నన్ను తొందరగా భగవంతుడి దగ్గరికి మా తండ్రి ప్రయత్నిస్తూ ఉంటే నేనెందుకు నిరోధించాలి అన్నాడు ప్రహ్లాదుని యొక్క వివేకం విజ్ఞత అది వండపై నుంచి దోచాడు సర్పాల చేత కరిపించాడు అగ్నిలో వేశాడు ఏనుగుల చేత తొక్కించాడు ఈ ఏం చేసినా ఈయనెవరు చేయడానికి అంతా వాడిదయ జన్మ వాడిచ్చాడు మృత్యువు అది కూడా వాడివ్వాల్సిందే మధ్యలో ఈయనెవరు అనుకున్నాడు అంత చిన్న వయసులోనే అంత బలమైన విష్ణుభక్తి కలిగింది కాబట్టి నారదుని వంటి దేవర్షి యొక్క అనుగ్రహాన్ని ఆ శిశువు పొందాడు కాబట్టి శైశవావస్థలోనే ఏ కాలమైనా ప్రహ్లాదు మానవులు స్మరించవలసినటువంటి అవసరం ఉంది ఆయన స్మరిస్తే చాలట భక్తి భావన పొందును అటువంటి మహానుభావులు ఈ భారతదేశాన్ని పరిపాలించారు భూమండలాన్ని పరిపాలించారు ఇక మరి అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విచారణ చేయాలి కదా అందుకనే ఈ కథార్థంలో అరయ్యగా అన్నారు అరయ్యటం అంటే గురువు ఏ దృష్టితో చూస్తున్నాడో ఆ దృష్టితో శిష్యుడు చూడాలి దేశికుడు ఏ దృష్టితో చూస్తున్నాడో ఏ స్థితిలో స్థిరమై ఉన్నాడో ఆ స్థితి అందు స్థిరమై ఉండాలి గురు శిష్య అభేద స్థితిలో ఆ సా దర్శనం ఆ స్థితి సాధ్యమవు అలా గురు హృదయంలో శిష్యుడు ఐక్యతా సిద్ధిని పొంది గురు పుత్రుడై ఈ కందార్థంలో చెప్పబడినటువంటి వాటిని అనుభూతి చెందాలి నిర్ణయం చెందాలి తిరిగి పుట్టడు వాడీధరపై మునపటివలే ఈ మునపటివలే అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే అంటే చాలామంది గత సేతుబంధనం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు లేదది గడిచిపోయింది ఆ గడిచిపోయినవన్నీ తెల్చుకొని తెల్చుకొని దుఃఖపడుతుంటాడు ఈ క్షణంలో మోక్షం కోసం ప్రయత్నించవలసినటువంటి అగత్యం ఉంటే అవసరం ఉంటే జీవన లక్ష్యాన్ని ఈ క్షణం స్మరించినా చాలు ముక్తుడు అయ్యే అవకాశం ఎందుకని అంతకాలే చ మామేవా స్మరన్ముక్తరం యహ్ ప్రయాతి సమద్భావం సృష్టినియమాని స్పష్టంగా చెప్పాడు మామను స్మరణ నన్ను స్మరించవయ్యా నన్నంటే నేను నేననే ఆత్మస్వరూపాన్ని నేననే బ్రహ్మస్వరూపాన్ని నేననే పరమాత్మ స్థితిని క్షర అక్షర పురుషోత్తములను ఎప్పుడూ శరీరాన్ని శరీరంతో చేసిన పనుల్ని శరీరంతో పొందిన వేదనల్ని వాడు దుఃఖపెట్టాడు వేడు దుఃఖ పెట్టాడు వాడు అట్ట అయ్యాడు వేడవడం ఎందుకు చక్కగా పరమాత్మ భావనలో లీనమవు ఒక్కసారి లీనమయ్యావో అప్పుడు నువ్వు శివస్వరూపుడివి ఎందుకని లియతే గమయతే ఇది లింగ తనలో లీనం చేసుకోగలిగిన సమర్థుడు శివుడు కాబట్టే గాఢ నిద్రావస్థలో నువ్వు లీనమైపోతున్నావు ఆయనలో అప్పుడు శివస్వరూపుడివే కాబట్టి చిన్న నిద్రలో ఏ శివస్వరూపంగా ఉన్నావో పెద్ద నిద్రలో కూడా అదే శివస్వరూపంగా ఉండు అప్పుడు ఈ కర్మ సంగతం లేదు ఆ గత జల సేతు బంధనము లేదు కాబట్టి సాధకులైనటువంటి వాళ్ళు ఒక నియమాన్ని పాటించాలి అని మొదట్లోనే చెప్తారు అదేమిటంటే నిత్యవర్తమాన దీక్ష అది పా దీక్షను పాటించిన వాళ్లే గుణాతీతులు అవ్వగలుగుతారు లేకపోతే వాడు ఎప్పుడూ ఒక క్షణం వెనక్కి వెళ్ళాడు ఈ క్షణమే సత్యం అంతే ఉత్తర క్షణం లేదు గత క్షణం అంతకంటే లేదు ఎందుకని మృత్యువు ఏదైనా ఒక క్షణంలోనే అవుతుంది అనుభూతమవుతుంది శరీరాన్ని విడిచేస్తాం ఒక శ్వాస అదే చివరి శ్వాస అదే చివరి క్షణం కాబట్టి ఏ క్షణంలో అది సాధ్యమవుతుందో నేను ఎరుకతో గుర్తించి దాని నుంచి విడిపడాలి కాబట్టి నాకు అసలు గతక్షణంతో నాకేం పని గతక్షణం ఏమైనా జరిగి ఉండవచ్చు కాక ఈ క్షణంలో నేను శివస్వరూపుడను ఈ క్షణంలో నేను విష్ణుస్వరూపుడను ఈ క్షణంలో నేను బ్రహ్మస్వరూపుడను ఈ క్షణంలో నేను ఆత్మస్వరూపుడను ఈ క్షణంలో నేను నిర్గుణ బ్రహ్మస్వరూపుడు ఈ క్షణంలో ఈ క్షణంలో పరబ్రహ్మస్వరూపుడు ఈ క్షణంలో బయలే నేను నేను లేదు బయలులో తాను లేదు నేను లేదు తాను లేదు ఎరుక లేదు జగము లేదు అనే నిర్ణయాన్ని ఎల్ల కాలము కలిగొన్నవాడెవడు లాతీత స్థితిలో కలిగి ఉన్నవాడెవడు కాలారి సములైనటువంటి వారి యొక్క బోధా ప్రభావం చేత తొలగింపజేసుకోబడిన వాడెవడు తన్ను తాను పోగొట్టుకున్నవాడెవడు వాడి ధరపై మునపటివలే పాటించి ఈ పాటివి కావు ఆ రెండు ఈ పాటివి ఎందుకనిట ము బృచ్చ సందు లేక వ్యాపకమై ఉన్న బట్టబయలులో అనంత విశ్వం ఒక్క బిందువు ఆ ఒక్క బిందు అనంత విశ్వంలో ఒక్క బిందువు పాలపుంత ఆ ఒక్క బిందువైన పాలపుంతలో ఒక్క బిందువు ఒక సౌర కుటుంబం ఒక బ్రహ్మాండం ఆ ఒక్క సౌర కుటుంబంలో ఒక్క భూమి ఒక బిందువు ఆ ఒక్క బిందు భూమి మీద మళ్ళా నాలుగు లక్షల జీవరాశులు అట్టి ఎనుభది నాలుగు లక్షల జీవరాశులలో ఏడు వందల యాభై కోట్ల మంది మానవులు ఏడు కోట్ల మంది మానవులలో ఒకనొకడు పుట్టినట ఏదో చేసినట పోయేనట ఎంత పనిది కనురెప్పపాటంత లేదుపో అన్నాడట బ్రహ్మము ఓ రెప్ప వేసి తీస్తే ఎంతో ఒక మనిషి పుట్టడం పరిణమించడం బూఢు సంసారాన్ని మోశాననుకోవడం త్రిలోకాధిపత్యాన్ని పొందాననుకోవడం వాడు పోవడం ఈ మొత్తం కలిపి బ్రహ్మం అనే స్థితి నుంచి రెప్పపాటు దీనికి మాత్రా స్పర్శాస్తు కౌంతేయా అనే సూచన భగవద్గీతలో అక్కడ మాత్రాస్పర్శస్తుంటే వాచ్యార్థంగా పంచ తన్మాత్రలకి చెప్తాం కానీ మాత్ర అంటే రెపపాటు ఇదంతా బ్రహ్మ స్థానం నుంచి చూస్తే ఓ రెపపాటయ్యాక ఉందేయ ఏమిటి లెక్కేస్తావు నేనేదో వాడిని వేసేసాను వాడు నన్ను వేసేసాడు ఏదో చెప్తున్నావు ఇదంతా రెపపాటులో జరిగిపోతుంది బ్రహ్మాండ కాల గమనంలో నువ్వు చేస్తున్నానన్నా రోజుల యుద్ధము పద్దెనిమిది అక్షోహిణీల సేన హతమైపోవడం ఈ సృష్టి అంతా పోవడం ఇదంతా బ్రహ్మాండకాల రెప్పపాటులో అయిపోతుంది ఇప్పుడు అది గత క్షణమా ఈ క్షణమా వచ్చే క్షణమా అయిపోతుంది ఆ ఆలోచన చేసే లోపల అక్కడ అయిపోతుంది అక్కడ ఆల్రెడీ అయిపోయింది అయిపోయిందే ఇక్కడ అవుతుంది అంతే సూక్ష్మంలో ఏది గతమో స్థూలంలో అది వర్తమానం కారణంలో ఏది గతము సూక్ష్మంలో అది మహా మహాకారణంలో ఏది గతము కారణంలో అది వర్తమానం మహా కారణ మహాకారణ స్థితి నుంచి స్థూలం దగ్గరికి వచ్చి చూస్తే వాడు ఆల్రెడీ పుట్టాడు పోయాడు కూడా ఆల్రెడీ అయిపోయింది వాడి పని ఉత్తర జన్మ కూడా ఎత్తేసాడు ఎక్కడా మహాకారణ స్థితిలో ఇక్కడ ఏమి లేడు వీడు ఇక్క బతికే ఉన్నాడు అనుకుంటుంటాడు వీడేదో చేశాడు మంచి చేశాడు చెడు చేశాడు అనుకుంటుంటాడు కర్మ సంగతం కాబట్టి నిత్యకర్మ నైమిత్తికర్మ విశేష కర్మ నిషిద్ధ కర్మ సాధకులైన వారందరూ తప్పక నిషిద్ధ కర్మని ప్రయత్నించి వదలాలి ఆచరించకూడదు ఇక విశేష కర్మ కర్మ సంగతమై పుణ్య పాపముల జోలికి ఇంతకంటే మేము ఉత్తమ జన్మ పొందాలి బాగా భాగ్యవంతులు ఇంట పుట్టాలి బాగా సుఖాలను అనుభవించాలి బాగా అందరికంటే మేము గొప్పని పెంచుకోవాలి ఇత్యాదులన్నీ విశేషకర్మ దానికి తగినటువంటి వేగో మార్గాలు చెప్తూ ఉంటాయి అదంతా విశేషకర్మ ఇక సరియైన జ్ఞానమార్గ సాధకులు నిత్యకర్మ నైమితికర్మ మాత్రమే చేయాలి సన్యాసం ఆంతరిక సన్యాసం కానీ బాహ్య సన్యాసం కానీ బాహ్య సన్యాసమైనా ఆంతరిక సన్యాసం లేకుండా బాహ్య సన్యాసం ఇవ్వరు కాబట్టి సన్యాసాశ్రమ ధరులైనా పరమహంసాశ్రమ ధరులైనా అత్యాశ్రమధరులైనా ఎవరైనా వారికి నిత్యకర్మ నైమిత్తిక కర్మ రెప్పపాటు ఓ క్షణం ఆచరించాలి అంతవరకు ఓ నమస్కారం చాలు ఓ వందనం చాలు విశేషమైనటువంటి అర్చనలు వాళ్ళకు అవసరం లేదు విశేషమైన దీర్ఘమైనటువంటి పనులు అవసరం లేదు ఒకవేళ అథవా వారి చేత చేయబడ్డా అంటే శంకర భగవద్వాదులు చేశారు కదండి అనొచ్చు వాళ్ళందరూ కూడా లోక కళ్యాణ నిమిత్తం చేశారు ప్రత్యేక కర్మగా చేయలేవాళ్ళు లోకానికి ఒక నిర్దేశ్యం చెప్పడం కోసం ఒక సంస్కరణోద్యమంలో భాగంగా చేశారు రాబోయే లక్షల సంవత్సరాలు ఏ రీతిని అనుసరించాలో మానవులంతా నిర్ణయించడం కోసం చెప్పారు వాళ్ళు మరి మనం అంతటి ఆపాటి వారం కాదు కదా మనం కాబట్టి జాగ్రత్తగా నిత్యకర్మని కర్మని అతిత పద్ధతిగా రహిత పద్ధతిగా బట్టబయలు స్థితి జడమేదో అజడమేదో ఎరుక జగమేదో ఈ రెంటిని ఎరిగి విడిస్తే రహితపరచుకుంటే త్రిపుటీ లేదు ద్విపుటీ లేదు ఎరుక జడము అజడము ఈ జగమరయగ జడమీ జగమరయగ పరిపూర్ణమేమి అనరానిది ఎరుకంటావా జడా జడములుగా ఉన్న జగమంటావా అరైతే పరిపూర్ణమునందు అనరానిది ఆ ఎరుక జగములు ఆ ఎరుక ఆ జగము అస్థిరములు పరిపూర్ణము శాశ్వతపుది పాటించి కనరా కావు ఆరెండు రెండు ఈ పాటివి వినరా గురుముఖమున వీటిని ఏనరుడు గుర్తెరుగునో తిరిగి పుట్టడు వాడి మునపటివలే पाची काऊ आ रेपि विनराने आशीर्वचनमी कंद अत हि ओ श्रीगुरभ्यो नम हरी ही ओ नमद ओ न o rna o namadhyate o rnasya o namadaya o nameva sishyate o sahano సహన భునక్తు సహ వీయ కరవా తేజస్ నవధి తమస్ మాషావ శాంతి స్వరు నిజగురు పరమురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమ్మ ం శ్రీగరుభ్యో నమ్ హరి ఓ